శ్రీగురుభ్యో నమ హరి ఓం గణానా గణపతివామహే ఉపమశ్రవస్తమం జేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వతి సీదసాదనం శ్రీమహాగణాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమా పరాగవానువాచయ మహాబాహో మనో దుర్నిగ్రహం జలం అభ్యాసేయా వైరాగ్య గృహ్య సో మనస్సు మనస్సును నిగ్రహించుట దానితోటి దానిని జ్ఞానానికి సాధనంగా తీర్చిదిద్దుకొనుట సంభవమే చేయచ్చు మనం మనస్సు ఎలాంటిదంటే అదే ఆటంకం అవుతుంది మన వశంలో లేనప్పుడు ఆత్మజ్ఞానానికి ఆటంకం మనస్సే మన వశంలోకి ఆత్మజ్ఞానానికి సాధనం కూడా మనస్సే సహకారి అవుతుంది సహకరిస్తుంది ఎప్పుడు కూడా ఈ దేహము మనస్సు ఇంద్రియములో అలాగే ఉంటాయి దేహం కూడా మన వశంలో ఉన్న దేహము మనకు చక్కగా ఉపకరిస్తుంది మనం ఎన్నెన్నో మంచి మంచి పనులు ఆ దేహం ద్వారా చేసుకోగలుగుతాము మన వశంలో ఉంటే మన వశంలో లేని దేహము మనకే శత్రువైపోయి చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది కాబట్టి మనస్సు కూడా అటువంటిదే కనుక మనస్సును నిగ్రహించుటే సంభవమే మాత్రమే కాదు తప్పనిసరిగా చేసి తీరాలి సో దానికి ఉపాయములు మూడు అభ్యాసము వైరాగ్యము సంయమము అని మూడు మూడో తర్వాత వస్తుంది సో అభ్యాస వైరో వైరాగ్యాభ్యాం తన్ నిరోధ పతంజలి యోగ సూత్రం ఆ సూత్రాన్ని తగ్గట్టుగా ఉంది ఇక్కడ వాక్యం కూడా ఆ సూత్రాన్ని ప్రతిఫలిస్తూ ఉంది చాలా క్లోజ్గా ఉంది చూడండి అభ్యాసేన తుకౌంతేయ వైరాగ్యేనచ్యకే అభ్యాసం చేయాలి ప్రతిరోజు కూడా ధ్యానాన్ని అభ్యాసం చేయాలి సాధారణంగా మీకు లోకంలో ప్రవృత్తి ఎలా కనపడుతుందంటే బహిర్ముఖత్వం కనపడుతుంది ఇప్పుడు సంసారంలో సంసారులుగా భోగపరాయణులుగా ఉన్నప్పుడు ఎలాగూ బహిర్ముఖులే అంతేకాదు ఏదో దేవుడు దెయ్యం అన్నవాళ్ళు కూడా బహిర్ముఖులుగా ఉంటారు అంతేగాని బహిర్ముఖులుగా ఉంటారు ఆరంభంలో అలా ఉండడం కూడా అదో పద్ధతి ఆరంభంలో బహిర్ముఖులుగా నడవ పద్ధతి సో మేము చిన్నప్పుడు భజన చేసేవాళ్ళం మనం ఒక్కడూ గుర్తించు కదా భజన ఒక్కడూ చేయదు పది మందిని పోగేసుకొచ్చి వాళ్ళందరి చేతుల్లోనూ ఈ తాళాలు పెట్టి ఆ మొదలెట్టువంటి భజన అదో రకంగా సో బహిర్ దాంట్లో భజనలో మళ్ళీ బహిర్ముఖత్వం అది ఒక స్టేజ్ మంచిది కానీ దట్ ఈస్ నాట్ ఎనాఫ్ అక్కడ ఆగిపోకూడదు అల్టిమేట్గా అంతర్ముఖుడు కావాలి సో బహిర్ పబ్లిక్ షో కింద కాకుండా ప్రైవేట్ కమ్యూనియన్గా రియలైజేషన్ అనేది పబ్లిక్ షో కాదు అది రియలైజేషన్ అన్నది ఆత్మస్వరూప సాక్షాత్కారము అది పబ్లిక్ షో ఎన్నడూ కాదు అది ఆల్వేజ్ ఇట్ ఈస్ ప్రైవేట్ కమ్యూనియన్ ఉంది ఏకాంతంలో వ్యక్తి తన స్వరూపాన్ని అంతర్ముఖుడై దర్శించగలగాలి కాబట్టి బహిర్ముఖానికి ఆ సందర్భం ఉన్నప్పుడు బహిర్ముఖుడుగా ఉన్నా అంతర్ముఖుడుగా ఎదిగేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి అదే ధ్యానము అంటే ఎప్పుడు కూడా బహిర్ముఖత్వంలో మనిషి బహిర్ముఖుడుగా ఉండడానికి అలవాటు పడి ఉంటాడు దాంతో బహిర్ముఖత్వాన్ని విడిచిపెట్టి అంతర్ముఖుడు కావు కావయా అంటే చాలా కష్టపడిపోతాడు అంతర్ముఖుడు అవడానికి ఇప్పుడు బరువులు మోసేవాడిని బరువు మోయకుండా ప్రశాంతంగా ఉండమంటే అదే బరువు అదే ఇబ్బంది కింద తయారవుతుంది సో బహిర్ముఖత్వాన్ని పరిత్యాగం చేసి అంతర్ముఖంగా ఉండడం తేరే ధ్యానము ఆ ధ్యానాన్ని బాగా గట్టిగా అభ్యాసం చేసుకోవాలి అభ్యాసేనికే కౌంటేగా అయితే మీకు అభ్య ధ్యానము యొక్క అభ్యాసం చక్కగా కుదరాలి ధ్యానం కుదరాలి అంటే దానికి తోడు వైరాగ్యం ఉండాలి వైరాగ్యము లేకుండగా జీవన శైలిలో జీవించే పద్ధతిలో వైరాగ్యం లేకుండగా ధ్యానం చేసేస్తాము అంటే అది వర్కౌట్ కాదు ఇప్పుడు కొంతమంది మిడిల్ ఏజ్లో ఏవో అనారోగ్యం చేసినప్పుడుప్పుడు యోగాసనాలు ఇవ్వవేస్తారు ఎందుకు యోగాసనాలు వేస్తారంటే అనారోగ్యాన్ని అవాయిడ్ చేయడం కోసమో లేకపోతే వచ్చిన రోగం దూరం అవటం కోసమో యోగాసనాలు వేయమని డాక్టర్లు సజెస్ట్ చేస్తే యోగాసనాలు వేస్తారు కానీ యోగాసనాలు వేస్తారే కానీ ఆ జీవన శైలి పాటించాలి సో దువ్యాసనాలకి బానిసలే ఉంటారు ఏవో రోగాలు వస్తాయి ముందు ముందుతో డాక్టర్ యోగాసనం ఏమున్నాడు కాబట్టి వేస్తాయి ఆ వ్యసనం అలాగే కొనసాగిస్తూ ఉంటుంది సో ఒకవైపు దుర్వ్యసనాలని కొనసాగిస్తూ ఇంకోవైపు యోగాసనాలు వేస్తే అది పద్ధతి కాదు సో అలా కాదు కాబట్టి యోగాసనాలను వేస్తున్నప్పుడు ఆహార నియమము దుర్వ్యసనములు లేకుండా ఒక క్లీన్ లైఫ్ స్టైలు అన్నీ కలిసి రావాలి యోగాసనం వేసి తరగంట కానీ మిగిలిన ఇరవై మూడున్నర గంటల జీవితం ఎలా ఉంది అనే దాని ప్రభావం ఈ అరగంట యోగాసనం మీద పడుతుంది రెండు కలిసి ఉండాలి అంతేగాని ఏదో ఒకటి చేసి వదిలేయకూడదు సాధారణంగా మానవులు అలా ఉంటారు ఉదాహరణకి పూజలు గట్టిగా చేస్తారు పూజ చేసే టైం పూజ అంతసేపు చేస్తారు అరగంట చేస్తారు ముప్పో గంట చేస్తారు మహాయిదా గంట చేస్తారు అప్పుడు గట్టిగా చేసేస్తారు చేసేసి పూజాగృహం నుంచి బయటికి రాగానే అసత్యము కామనలు క్రోధము లోభము మోహము ఎన్ని దోషాలు వాటిని అవి దోషాలే కావన్నట్టుగా వాటిని స్వీకరించి కాలక్షేపం చేస్తూ ఉంటారు మోసాలు చేస్తారు సత్యాలు పలుకుతారు అంటే ఏదో ఈ దేవుడు అనేవాడు మనం వెళ్ళి నాలుగు పాటలు పాడేసో లేకపోతే నాలుగు పద్యాలు చదివేసో నాలుగు నాలుగు పుష్పాలు వేసేసి వస్తే ఇంకా మనం ఎలా నాటకం అన్నా నిలిచిపోతుంది వాడు కలక్షణి మనం బుట్టలో వేసేసుకున్నాం కరప్ట్ పోలీస్ ఆఫీసర్ని దట్ దట్ ఈస్ ది ఓన్లీ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్ దేవుడు అన్నవాడు హీఈస్ లైక్ ఎ కరప్ట్ పోలీస్ ఆఫీసర్ కరప్ట్ పోలీస్ ఆఫీసర్ అయితే మీరు ఏం చేయాలి వాడిని కొంచెం కుషామత్తు చేసేస్తే సరిపడుతుంది ఇంకా మీరు ఎలా కావాలంటే అలాగా ఆ మీరు ఎలా కావాలంటే అలా చేయొచ్చు అలాంటి యాటిట్యూడ్ సరికాదు చాలా తప్పదు అంచేతనే మహాత్మలు ఏమని చెప్తారంటే సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి ఈశ్వరుణ్ణి పొందుట అంటే ఏదో విగ్రహం ఒకటి ఇంట్లో పెట్టేసుకుని మాకు ఈశ్వరుని దొరికేసేయడమే అలా కాదు ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ సద్గుణములను జీవితంలో అనుభవానికి తెచ్చుకోవడమే ఈశ్వరప్రాప్తి కరుణ దయా తర్వాత అనసూయు అసూయ లేకపోవటం నిష్కామ ఇటువంటి సద్గుణ పరంపర ఏదైతే ఉందో అహంకార వంకారాలను దూరంగా పెట్టడం వైరాగ్యం ఇవి అదే ఈశ్వర ప్రాప్తి ఈశ్వరుడు అంటే ఒక ముద్దలాగే ఉండడు ఆత్మరూపంగా ఉంటాడు కాబట్టి అభ్యాసము వైరాగ్యము వైరాగ్యం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు గమనించే ఉంటారు అభ్యాసము దెన్ డిసిప్లిన్ అంటే ఉదయం సాయంకాలం రోజుకు కొద్దిసేపు పదిహేను నిమిషాలు అంటే అదే అభ్యాసం అయితే మరి జీవితం అంటే ఇంకా చాలా ఉంది ఇరవై నాలుగు గంటల జీవితంలో అభ్యాసం ఎంత ఉంటుంది బాగా ఉంటే ఒక గంట ఉంటుంది మిగిలిన ఇరవై మూడు గంటలు ఎలా ఉండాలి అది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు మందు వేసుకుని పథ్యం చేయమంటుంది మందు వేసుకుని మందు ఎంతసేపు వేసుకుంటారు పొద్దున్న అవన్వేశం సాయంకాలం అవన్వేషం పథ్యం ఎంత ఎంతసేపు చేయాలి హోల్ డే పథ్యాన్ని చేయాలి నోట్లో ఏది వేసుకున్నా ఆ పథ్యానికి ఉండాలి బ్రేక్ఫాస్ట్లో పథ్యం ఉండాలి లంచ్లో పథ్యం ఉండాలి డిన్నర్లో పత్యం ఉండాలి మధ్యలో స్నాకింగ్ ఏమైనా ఉంటే దాంట్లో కూడా పథ్యం ఉండాలి స్నాక్ తినకూడదు అంటే తినకూడదు ఉంటాయి కాబట్టి పథ్యం అనేది హోల్ డేకి వర్తిస్తుంది మందు ఒక్కసారి పొద్దున్న వస్తారు సాయంకాలం వస్తారు మహాయితీ రెండుసార్లు అలాగే ధ్యానము కూడా రెండుసార్లు ఒకప్పుడు ఒకసారి అవుతుంది కూడా కానీ వైరాగ్యం అన్నది జీవితం మొత్తం రోజు మొత్తం విరాగు విరాగిగా జీవించాలి చూడండి మీరు ఒక నిర్ణయం చేసుకోవాలి మీకు సంసారం కావాలా ఈశ్వరుడు కావాలా ఏదో నిర్ణయం చేసుకోవాలి ఈ రెండు కావాలనే కథలు పనికిరావు ఏదైనా ఇదైనా ఒకటే అదైనా మీకు ఏవి కావాలి అతి సిద్ధతులు ఇవ్వాలంటే ఎందుకంటే భగవద్గీత అంటే మోక్ష శాస్త్రం ఇది బ్రహ్మ విద్యా దాని పేరే బ్రహ్మ సో ఇదైతే హెచ్డీలోకి వచ్చి పదో తరగతి లేకపోతే ఐదో తరగతి భాష మాట్లాడితే అది శోభగా ఉండదు సో నీకు ఏం కావాలి బ్రహ్మ బ్రహ్మ సాక్షాత్ బ్రహ్మజ్ఞానం కావాలా అక్కర్లేదు ఆత్మసాక్షాత్కారం కావాలా అక్కర్లేదు అది కావాలన్నట్లయితే దానికి పెద్ద అర్హత కూడా కలిగి ఉండాలి సంసారాన్ని ప్రేమిస్తూ ఆత్మసాక్షాత్కారం కావాలంటే అలా గుట్టుంది కుదరదు ఇట్ ఇజన్ వర్క్ లైక్ దాట్ సపోజ్ సికింద్రాబాద్ వెళ్ళాలనుకోండి ఈ రోడ్డు చిగురుకు వెళ్ళి లెఫ్ట్ తిరిగి వెళ్తే సికింద్రాబాద్ ఎలా వస్తుంది వెళ్ళాలి ఈ రోడ్డు చిగురుకు వెళ్ళి రైట్ తిరిగి లెఫ్ట్ తిరిగి వెళ్తే ఎందుకు వెళ్తారో ఏదో పోతారు కాబట్టి ఈ వన్ డిగ్రీస్ డయామెట్రికల్లే ఆపోజిట్ అంటారు సో డయామెట్రికల్లే ఆపోజిట్ ఉన్నటువంటి మార్గాలు ఉంటాయి ఉన్నప్పుడు మీరు కరెక్ట్ దారిలో వెళ్ళాలి కానీ ఇతనే వెళ్ళ ఇటైనా వెళ్ళాలి ఇతనే వెళ్ళాలి రెండూ కుదరవు రెండూ ఎలా కుదురుతాయి సో ఈ సంసారము నుండాలి రాగము ఆత్మజ్ఞానము దే ఆర్ అపోజిట్ ఒకటి మిథ్య రెండవది సత్యము ఒకటి బంధము రెండవది మోక్షము డయోమెట్రికల్లే అపోజిట్ అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది అంటే ఇంకా అంతకంటే ఎక్కువ అపోజిషన్ కుదరదని అర్థం అటువంటి స్థితిలో ఆ విషయం స్పష్టంగా మనం తెలుసుకుని ఉండాలి కాబట్టి కా్రమైజెస్ మీకు యోగ యోగం కదా మనం మాట్లాడేది యోగం జ్ఞానానికి యోగం అని పేరు ఈ యోగంలో ఒక నియమం ఉంది ఆ నియమం ఏంటంటే దీంట్లో కాంప్రమైజెస్ పనికిరాదు కాంప్రమైజ్ పనికిరాదు కాంప్రమైజ్ అయిపోయారు అనుకోండి యూ యూ డోంట్ మేక్ ఎనీ ప్రోగ్రెస్ వాట్స్ మీరు కాంప్రమైజ్ లేకుండా ఉంటేనే లో ముందుగా ప్రోగ్రెస్ తక్కువ ఉండి లేటర్ స్టేజెస్లో ప్రోగ్రెస్ క్విగ్గా ఉంటుంది కాంప్రమైజ్ లేకుంటే మీరు కాంప్రమైజ్ పెట్టేస్తే అసలు ఏ ప్రోగ్రెస్ ఉండదు డైటింగ్ లేట్ డైటింగ్లో కాంప్రమైజులు ఉండవు డైటింగ్లో ఆకులు శాలడ్ ఇలాంటివి తినాలి అని ఉంటుంది అవే తినాలి గులాబ్ జాము తింటే డైటింగ్ చేయటండి గులాబ్ జామున్ ఇస్ ది మోస్ట్ యూస్లెస్ ఐటమ్ ఈవెన్ టు థింక్ అ ఫిట్ ఎందుకంటే కడుపు నిండేనా కాలు నిండేనా అన్నట్టు ఇంత పిసర ఉంటుంది అది దాంట్లో పుష్టికి ఉపయోగపడేది ఏమీ లేదు అంత షుగర్ తప్పేం లేదు ఆ షుగర్ దాంట్లో ఉన్న షుగర్ చాలినట్లుగా దాని చుట్టూ లిక్విడ్ షుగర్ సిరప్ షుగర్ సిరప్ ఎలా తింటారండి నాకు అర్థం కాదు షుగర్ కి వైట్ పాయిజం అని పేరు ఎక్కడన్నా ఎరుగుదురా షుగర్కి వైట్ పాయిజం ఈ బాడీ డజన్ నీడ్ షుగర్ ఏదో ఇంకా తప్పనిసరి కాఫీ దిక్కుమాలింది చేదుగా ఉంటుంది కనుక అది మింగాలంటే ఈ చేదు కాఫీ మింగ అంటే కష్టం అవుతుంది కనుక ఓ చిన్న షుగర్ వేసి దాన్ని మింగేసి తృప్తి పడ్డం గులాబ్ జామున్ వట్ ఇస్ థ్యాంక్ ఆ సిరప్ అంతా తినేయడం ఆ షుగర్ అదంతా ఏమవుతుంది కార్యకులు సో డైటింగ్ చేసినప్పుడు కాంప్రమైజ్ ఉండదు ఓవైపు నేను డైటింగ్ చేస్తున్నానంటా గులాబ్ జామున్ తింటే అది ఎక్కడ కుదుర్తుంది అలాగే మేము యోగాభ్యాసం చేస్తున్నాము అంటే సంసారంలో రాగం కలిగి ఉంటే అలాంటి రాగం ఉండకూడదు వైరాగ్యం దృఢమైన వైరాగ్యం ఉండాలి వైరాగ్యం అంటే డిస్పాషన్ ఇంగ్లీష్లో డిస్పాషన్ అంటారు సహచరిత న్యాయం వర్తిస్తుంది ఇక్కడ కూడా రాగంతో పాటు ద్వేషం కూడా విరాగ అంటే రాగము లేకుండుట రాగము లేదన్నారు రాగమే వద్దన్నారు కదా అని ద్వేషం అట్టు పెట్టుకుంటారంటే కుదరదు రాగంతో పాటుగా ద్వేషం సహచరిత న్యాయం నిన్న మీది చెప్తాను ఒకటి చెప్తాను రెండవది కూడా దాంతోపాటు వస్తుంది రాగము రాగం నుంచే పుడుతుంది ద్వేషం రాగము లేకపోతే ద్వేషం ఉండదు నెనీ కేస్ రాగద్వేషములు లేకుముందు మీరు సంసారంలో వ్యవహరించే ప్రతి సందర్భంలోనూ రాగద్వేషాలు ముందుకు వస్తాయి శ్రీకృష్ణుడి రాగద్వేషాలను చాలా బాగా నిరూపించాడు జన్లు ఏమనుకుంటారంటే శ్రీకృష్ణుడు అంటే డ్యాన్స్ చేస్తాడు అనుకుంటారు దీస్ ఈజ్ హౌ పీపుల్ థింక్ శ్రీకృష్ణుడు డ్యాన్స్ కాదండి జగద్గురు గీతాకృష్ణుడిని అర్థం చేసుకోవాలి డ్యాన్స్ ఏంటంటే ఏదో ఉంటే సం స్టోరీస్ ఉంటాయి మహాత్మ చుట్టూ ఏవో కసలు ఉంటాయి వాటికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వకూడదు శ్రీకృష్ణుడు జగద్గురు ఆయన రాగద్వేష నిరూపణ ఎలా చేస్తాడంటే ఏ ఫిలాసఫర్ పనికిరాడు ఈ ప్రపంచంలో ఒక గ్రేట్ ఫిలాసఫర్ ది గ్రేటెస్ట్ ఫిలాసఫర్ అదే అనమాట ఒకవైపున ఆయన్ని గ్రేటెస్ట్ ఫిలాసఫర్ అని అర్థం చేసుకోవడానికి డాన్స్ అడ్డు వస్తుందేమో అని అనిపించి అలా మీరు అనుకుంటే పోనీ ఉండనే నాకేం అభ్యంతరం లేదు సో ఈజ్ ది గ్రేటెస్ట్ ఫిలాసఫర్ రాగద్వేషాలని అంత అద్భుతంగా నిరూపించాడు ఎవరూ నిరూపించలేదు అలాగా ఇంకా శ్రీకృష్ణుడు తర్వాతే ఎవడైనా కూడా సో ఆయన ఏమన్నా అంటే ఒక చోట ఇంద్రియస్ంద్రియస్యా రాగద్వేష వ్యవస్థిత తయోస్తు వశమాగచ్చే తయోర్న వశమాగచ్చే తౌహియస్ పరిపంథినవు అని అన్నాడు మీరు ఇంద్రియంతో విషయాన్ని స్పృశించిన ప్రతి సందర్భంలో అంటే కంటితోటి వస్తువును చూసినప్పుడు చెవితో శబ్దాన్ని విన్నప్పుడు నాలుగుతో రుచిని ఆస్వాదించినప్పుడు ముక్కుతో గంధాన్ని చర్మంతో స్పర్శని మీరు తెలుసుకున్న ప్రతి సందర్భంలోనూ రాగద్వేషాలు ఉంటాయి సో ఇలా చూడగానే రాగద్వేషాలు ఉంటాయి అలా వినగానే రాగద్వేషాలు ఉంటాయి నోట్లో వేసుకోగానే ఏదో సమ ఐటం నోట్లో చేతిలో పెడతారు నోట్లో వేసుకోగానే రాగద్వేషాలు ఇది బావులు నీటి బావులు ఏదో రాగద్వేషాలు ఉంటాయి సో రాగద్వేషాలు ప్రతి స్టెప్లో మనకి ఎదురు ఎదుర్కొండగా నిలబడతాయి ఏం చేయాలి నా నా వశం ఆగచ్చే వాటికి వశము కారాదు వాటిని తిరస్కరించటము ఉపేక్ష చేయటము తెలుసుకోవాలి దాన్నే వైరాగ్యము అని అంటేక్షాభావం ద్వేషభావం కాదు రాగద్వే దే రాగము అటాచ్మెంట్ దాన్ని తిదితో కూర్చోమన్న అభిప్రాయం కాదు కొంతకొని ఏమనుకుంటారంటే వైరాగ్యము అంటే సంసారాన్ని ఎంత గట్టిగా తిడితే అది వైరాగ్యం అనుకుంటారు తిట్టడం కాదు పాయింట్ ఈ లోకం ఎందుకు పనికిరాండి వీళ్ళందరూ దుష్టులు వీళ్ళందరూ పాపాత్ములు అంతా అధర్మం వచ్చేసింది కళ్ళు వచ్చేసింది వాడు వైరాగ్యం వాడు వైరాగ్యాన్ని అనుకుంటే పొరపాటుతుంది అది కాదు వైరాగ్యం అధర్మం ఏమో వచ్చేలేదు ధర్మం ఉంది అధర్మం ఉంది రెండు ఉన్నాయి ఏదో కొంచెం ఇటు అటుగా నడుస్తూ ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీగా నడుస్తూ సో ఒకప్పుడు వేడిగా ఉంటుంది ఇంకొప్పుడు చలిగా ఉంటుంది మిగతాడప్పుడు మోడేటుగా ఉంటుంది రెండు రకరకాలు ఉంటుంది టెంపరేచర్లు అలాగే ధర్మాధర్మాలు కూడా సో తీర్చడం వైరాగ్యం కాదు తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే వైరాగ్యం అంటే చాలా గ్రిమ్గా ముఖం మార్చుకున్నట్టుగా పెట్టేసి చిరునవ్వు అసలు ముఖం మీద అలా గ్రిమ్గా చూస్తూ అందరూ దూరంగా నిలబడండి అలాగ అర్థిపెడితే అది వైరాగ్యమేమో అని కొంతమంది భయపడతారు అది వైరాగ్యం ఏం కా దాన్ని డాంబీకము అంటారు వైరాగ్యం కాదు అనుభవం దంభం అది అది కాదు వైరాగ్యం అంటారు విరాగులు మీకు మీకు ఇవ్వం ముఖం మీద ఏం బోర్డు పెట్టుకుని తిరగరు విరాగులో చాలా సింపుల్గా ఉంటారు వెరీ సింపుల్ అండ్ సోబర్ లైఫ్ స్టైల్ వెరీ సింపుల్ సో అటువంటి వైరాగ్యాన్ని మనం కలిగి ఉండాలి భాష్యకారులు ఏమంటారో చూడండి వైరాగ్యం నామృష్టభోగూ దోషదర్శనాభ్యాత్ వైతృష్ణ్యం ఇక్కడ ఒక సైకలాజికల్ ప్రిన్సిపుల్ చెప్తున్నారు శంకరులు దోషదర్శనాభ్యాసము అంటే ఆ భోగంలో దోషముంది అని దర్శించటం అభ్యాసం చేయాలి భోగంలో దోషాన్ని దర్శించటం అభ్యాసం చేయాలి ఇది చక్కటి ప్రిన్సిపల్ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి వెళ్తే ఈ ఈ ఈ రకం తీపి తినద్దు లేకపోతే స్వీట్లు తినద్దు అని చెప్పాడు అనుకోండి స్వీట్లు తినద్దు అని డాక్టర్ చెప్పాడు అనుకోండి చెప్పినప్పుడు వీడు దాన్ని పాటించాలి ఆ పాటించటంలో రెండు లెవెల్స్ ఉంటాయి ఒక లెవెల్ ఏమిటంటే స్వీట్లు చాలా మంచివి చాలా రుచిగా ఉంటాయి చాలా బాగుంటాయి తినదగ్గవి కానీ నా ప్రారంభం బాగులేక నేను ఇలా అయిపోయింది నాకు ఎప్పుడో పాపం చేశాను దానికోసం నేను మానుక్కు కూర్చున్నాను ఇది ఒక లెవెల్ ఆ లెవెల్లో దాని వైరాగ్యం అనడం అది సెల్ఫ్ ఇంపోజిషన్ తనని తాను హింస పెట్టుకుని పనిష్మెంట్ చేసుకుంటూ ఉంటాడు వాడు బతుకున్నంతకాలం తిట్టుకుంటూ బతుకుతాడు కొంతమంది అలా ఉంటారు అలాగే డయాబెటీస్ ఏదో నా నా ప్రారంభం ఇలా నా కర్మ కాలిపోయిందిరా నా ఆయన లడ్డు తినడానికి లేదు ఇది తినడానికి లేదు అది తినడానికి లేదు అంటూ తనని తాను తిట్టుకుంటా ఇంకా ఎవరైనా కూడా ఉంటే వాళ్ళని తిట్టుతా దేవుణ్ణి తిట్టుతో ప్రకృతిని ప్రారంభాన్ని అన్నింటినీ తిట్టుకుంటో తమని తాము నిందించుకుంటో దూరంగా ఉంటారు తప్పనిసరి దూరంగా ఉంటారు అది వైరాగ్యం అది కాదది వైరాగ్యం కాదది వైరాగ్యం అంటే ఇప్పుడు డాక్టర్ స్వీట్ తినద్దు అని చెప్పాడంటే ఎందుకు తినద్దు అన్నాడు అంటారు మేమేం కోపంతో చెప్పడంటారు అలాగా కాదు స్వీటు మంచిదా కాదా మంచిది కాదు ఏ రకంగా మంచిది కాదు ఇప్పుడు గులాబ్ జామున్ అంటే నాకేమన్నా ద్వేషమా నేనేమన్నా గులాబ్ జామున్ మీ అందరికీ మేనత్ కొడుక నాకేమైనా శత్రు అయిందా అది ఏమీ కాదు కదా అట్లా జడ వస్తువు కదా అది దాని మీద ద్వేషమే ఉంటుంది మనిషి మీద అయితే పోని ద్వేషం ఉంటుంది జడ వస్తువు మీద ద్వేషమే ఉంటుంది అంటే నేను గులాబ్ జామున్ అనగానే నాకు ఆ దోషదర్శనం వచ్చేస్తుంది మనసులో సాద ఇది చాలా చెడ్డది అనే అనే అలా వచ్చేస్తుంది ఎందుకంటే గులాబ్ జామున్ అనే ఒక ఐటంలో శరీరానికి పనుకొచ్చేటువంటి పుష్టికరమైన వస్తువు ఏదీ లేదు ఇట్ ఈజ్ అటర్లీ యూస్లెస్ ఐటెం ఐ కెన్ సీ దాట్ ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఇలాగా అన్నమాట మళ్ళీ చెప్తున్నా చూడండి ఎందుకు అలా చెప్పగలుగుతున్నాను అంటారు ఐ సీ ఇట్ ఆ దోష దర్శనం ఇప్పుడు మీరు నన్ను గులాబ్ జామున్ ఇచ్చి వెయ్యి రూపాయలు దాంతోపాటు దక్షిణ ఇచ్చినా కూడా నేను ఆ దక్షిణ జేబులో వేసుకుని గులాబ్ జామున్ బయట పడేస్తాను నేను తిన్నాం ఎప్పుడైనా లంచ్తో పాటు తింటే తింటాం అది వేరే సంగతి ఎప్పుడైనా ఎక్సెప్డ్ ఉంటే ఉంటుంది సో దోషదర్శనం విత్ ఇన్ లిమిట్స్ ఏదైనా సమస్య కాదు దోషదర్శనం ఇట్ ఈజ్ యూస్లెస్ దేర్ ఈజ్ నో గుడ్ ఇన్ ఇట్ అని నాకు కనబడుతూ ఉంటుంది అంచేది ఏమవుతుందో తెలుసిన మీరు నాకు ఎదురుకుండా పెట్టినా మీరు నన్ను టెంప్ట్ చేయలేరు నాకు టెంప్ట్ అవ్వదు నా మనస్సు నాకు అసలు టెంప్టేషన్ కలగదు దాన్ని నోట్లో వేసుకోవాలని అనిపించడం కూడా అనుకుంటుంది సరే పోనీలేవారు ప్రేమతో ఇచ్చారు కాదంటే మళ్ళీ పవిత్రమైనది ఏదో ప్రేమతో ఇచ్చారు ప్రసాదం లాంటిదే ఓ మొక్క తీసుకుని నోట్లో వేసుకుందామని ఇంతట్లోకి ఈ చిన్న ఒక మొక్క తింటే అయిపోతుంది మనకేమి రోగం ఏం లేదు ఈ షుగర్ ఏం లేదు కదా అని ఇంకా కాదనలేక ఓ మొక్క తీసుకు నోట్లో వేసుకుంటాను వాళ్ళ మధురైన సమాపే తిన్నాడు ఎవడనో అని ఒక చిన్న ముక్క తీసినట్లు వేసుకున్నాను అది ఎండ రెండోది తీసుకోను వన్ వన్ పీస్ అయిపోయాయి దానికి నేనేమీ కష్టపడిపోర్లేదు అబ్బా నాలుగు జిఫ్ అలాగేసుకోండి బాబోయ్ ఇక్కడ తినడానికి లేదు అని అలాగే బిగించేస్తూ కూర్చోవలసిన అవసరం ఏం లేదు నాకు బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ టెంప్టేషన్ వర్క్స్ వై బికాజ్ ఐ నో దోషదర్శనం నేను ఊరిక నేనేదో తిని దాని గురించి చెప్తున్నాను అనుకోద్దు మీకు ఆ దోషదర్శన అభ్యాసంలో అలా చేయాలి అభ్యాసం దాన్ని మీరు ఎప్పుడైతే అభ్యాసం చేస్తారో ఇట్ బికమ్స్ స్వచ్ఛ నాచురల్ థింగ్ అయిపోతుంది అతి సహజంగానే మీకు దాని ఎందు ఏ రకమైన ప్రేమ రాగము లేకుండా అయిపోతుంది దోషదర్శనాన్ని అభ్యాసం చేయమన్నారు దోషాన్ని కత్తిపుచ్చి దాన్ని సేవించటం చాలా తప్పు దోషాన్ని స్పష్టంగా దర్శించటం ఎప్పుడైతే మీరు అభ్యాసం చేశారో దా దాని మీద ఉన్న రాగమంతా కూడా న్యూట్రలైజ్ అయిపోతుంది వెరీ షార్ట్ టైంలో న్యూట్రలైజ్ అయిపోతుంది దాన్ని చూసినప్పుడల్లా దాంట్లో ఉండే దోషాన్ని పసిగట్టాలి అలా చేసినట్లయితే దాని మీద ఉన్న రాగము న్యూట్రలైజ్ అయిపోతుంది సో దానికి అప్పుడు వైతృష్ణ్యము ఏర్పడుతుంది అంటే తృష్ణ పోయి వైతృష్ణీయము తృష్ణ స్థితి కృష్ణ అంటే ఆశ ఆశ పోయి దాని స్థానంలో ఉపేక్షాభావము నిర్మాణం అవుతుంది ఆ ఉపేక్షాభావానికే వైరాగ్యము అని పేరు అయితే ఈ వైరాగ్యం వేటి ఎందు ఉండాలి భోగముల ఎందు ఉండాలి ఏ భోగాలు రెండు రకాల భోగాలు ఇహలోక భోగాలు పరలోక భోగాలు ఇప్పుడు దీంతో అలా ఎందుకు చెప్పాల్సి లోకంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు కొంతమందికి పరలోక భోగాలు ఏమీ అక్కర్లేదు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అరే నువ్వు యజ్ఞం చేయాలి స్వర్గానికి పోతా ఉంటే వద్దు అంటే బాబు నా వల్ల కాదు ఎందుకంటే యజ్ఞం చేయాలంటే ఉపవాసం చేయాలి నేను భోజనం శుభ్రంగా బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు లేకపోతే నా వల్ల కాదు నేను యజ్ఞం చేయను నా వద్దు నాకు పరలోకం గో వద్దు ఇప్పుడు సుఖంగా బతికిది ఇప్పుడు సుఖంగా మూడు పూట్లు హాయిగా భోంచేస్తాను కానీ ఎప్పుడో స్వర్గానికి వెళ్ళి అక్కడ డ్యాన్సు పార్టీలు నాకు వద్దు ఇప్పుడే కావాలి నాకు ఆ డ్యాన్సు పార్టీలు ఇప్పుడే కావాలి వీళ్ళు ఇహలోక భోగపరాయణలు ఇంకో రకం ఉంటారు వైదికులు అనబడతారు వేదాన్ని వేదంలో ఉన్న కర్మకాండ ఫాలో అవుతారు వీళ్ళు చేస్తారంటే ఇహలోకంలో కడుపు కట్టేసుకుంటారు ఇహలోకంలో భోగాలను దూరంగా పెట్టేస్తారు చలిలో వణికిపోతూ సన్నీటి స్నానం చేసేస్తాడు వేడిలో అగ్నిహోత్ర ముందు కూర్చుని హోమాలు చేసేస్తూ వేడనేమి చెది చెట్టు అలాగ వేడనేమి దూరంగా ఉండడు సో ఇహలోకంలో ఏ భోగాలో అనుభవించడు అన్ని భోగాలు దూరంగా పెట్టేస్తాడు ఎందుకంటే పుణ్యాన్ని మూటగట్టి పరలోకంలో భోగాలు వైదికుని యొక్క జీవితము మరణం తర్వాతనే ఆరంభమవుతుంది నిజంగా అంటే ఆ సైకాలజీ కర్మకాండ సైకాలజీ చెప్తున్నా మీకు ఐఎమ్ నాట్ రెడీకూలింగ్ వైదిక కర్మకాండల కర్మఠుడు అంటే కర్మనిష్ఠుడు ఎవడైతే ఉంటాడో కామ్యకర్మలలో నిండిన వాడు వాడి సైకాలజీ ఎలా ఉంటుందో చెప్తున్నాను వారికి జీవితము మరణించిన తర్వాతే ఆరంభమవుతుంది ఎందుకంటే మరణించగానే ఆతివాహిక పురుషులు అప్సరస స్త్రీలు వాళ్ళు వస్తారు ఈ కోసం ఒక దివ్య విమానం ఒకటి తీసుకొస్తారు ఆ విమానంలో ఎక్కితే అయ్యా రండి రండి మీరు ఇన్ని యజ్ఞాలు చేశారు ఏహ్ ఏహి ఇది ఆహుతయహ అంటూ ముండకోపనిషత్తులో అక్కడ మంత్రాలు ఉంటాయి అలా సో అడుగులకు మడుగులు ఒత్తుతారు సాక్షాత్తు ఇంద్రుడు ఇతర దేవతలు కూడా స్వాగతం పలుకుతారు రావయ నువ్వు సోమయాజివయ్యా లేకపోతే నువ్వు రాజస్వయ యాగా నీ చేసావు వాజపేయ యాజివయ్య వాజపేయిని చేసావు నీ అంతటి పుణ్యాత్ముడు అసలు ఈ లోకంలో లేనేలేడు ఏహి ఏహి రా రా అని ఎలా అయితే బిజినెస్ క్లాస్ టికెట్ కొన్న విమానంలోకి ఆహ్వానిస్తారో ఆ రకంగా ఆహ్వానిస్తారు ఆహ్వానించి స్వర్గంలోకి తీసుకువెళ్తారు ఇంకా స్వర్గము నాన్ స్టాప్ పార్టీ ఇందుకే అక్కడ ఇంకా స్టాప్ ఉండదు అలా పార్టీ అలా అయిపోయి నడిచిపోతూ ఉంటుంది దానికే స్వర్గం ఉంటుంది సో కాబట్టి ఈ భోగ తృష్ణ ఏదైతే కలదో దీన్ని తాత్కాలికంగా వాయిదా వేసి కూర్చుంటాడు కామ్యకర్మలు చేసే వైదికం యొక్క లక్షణం అలా ఉంటుంది వాడికి ఈ జీవితం అన్నది ఇక్కడ జీవితం జీవితం కాదు అసలైన జీవితం మరణించిన తర్వాతే షురు అవుతుంది ఇక్కడ జీవితం ఉండే అంగస్త్రము ఆచమనము అగ్ని నిప్పు బూడిద ఇదేగా ఇక్కడ జీవితం అసలైన జీవితం మరణించిన తర్వాత సురువు అవుతుంది మరి ఈ జీవితం మాట ఏమిటంటే మరణించిన తర్వాత సురువు కాబోయే జీవితానికి ఇది ప్రిపరేషన్ మాత్రమే అదృష్ట భోగములు అంటే పరలోక భోగములందు తృష్ణ కలిగి అలా ఉంటాడు సో మీకు రెండు కేటగిరీలు వచ్చేసాయి కదా రెండు కేటగిరీల మనుష్యులు ఉంటారు ఇప్పుడు వైరాగ్యము అంటే ఏ భోగాల ఎందు ఉపేక్ష ఉండాలంటే రెండింటి ఎందు కూడా ఉపేక్ష ఉండాలి ఇహలోక భోగముల ఎందు పూర్తి ఉపేక్షాబుద్ధి సరిపడదది పరలోక భోగముల ఎందుకు కూడా పూర్తి ఉపేక్షాబుద్ధి ఉంటే వాడు వైరాగ్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నట్టు లెక్క అంటే ఏమిటి ఇహలోక భోగాలకు కావలసినటువంటి ధనము ధనాన్ని మూటగడుతూ ఉండడం ఆ ధనంతో భోగాలను సంపాదించి వాటిని అనుభవిస్తూ ఉండడం వీ వీటి ఉపేక్షాబుద్ధి పరలోక భోగానికి కావలసినటువంటి కామ్య కర్మలు ఆ పుణ్యాన్ని మూట ధనం మూటగట్టి బదులు పుణ్యాన్ని మూటగట్టడం బిజినెస్ చేసి ధనం మూట కడితే ఇహలోకం అయింది కామ్యకర్మలు చేసి పుణ్యం మూటగడితే పరలోకమైంది అవి అది కూడా చెయ్యడు కామ్యకర్మానుష్ఠానం ఉండదు జ్ఞాని యొక్క జీవితంలో సాధకుని జీవితంలో సో ఇహలోక పరలోకముల ఎందలి భోగములపై ఒక దోషదర్శనమే ఇహలోక భోగాలలో దోషం ఉంది ఎందుకంటే సర్వేంద్రియాణం జరయంతి తేజ మీకు రూల్ చెప్తాను ప్రతి ఇంద్రియానికి వెరీ స్ట్రిక్ట్ లిమిటేషన్స్ ఉన్నాయి భోగం దగ్గర మీరు కన్నుతో రూప రూపాన్ని దర్శిస్తే అది భోగం అవుతుంది ఉదాహరణ సినిమా చూశారనుకోండి భోగం అదే సినిమా చూస్తే భోగమే కదా అందుకోసమే కదా ఇంత కష్టపడి చూసేది కానీ మీరు కొంతసేపు మాత్రమే చూడగలరు కొంతసేపు చూడడం అయ్యేప్పటికీ మీ కన్ను ఇట్ గివ్స్ అప్ ఇంకా అంతకంటే ఎక్కువ చూడలేదు అది కొంతసేపు చూడగలదు స్ట్రిక్ట్ లాస్ వచ్చేస్తాయి న్యాచురల్ లాస్ అది కొంతసేపు అలా చూడగలదు ఆ ప్రకాశించే తెరని రెండు గంటలు ఎంతో చూడగలదు అప్పటికి పూర్తిగా అలసిపోతుంది కానీ నేను చిన్నప్పుడు ఆశ ఎక్కువైపోయి రెండు రెండు టిక్కెట్లు కొనేసి వాళ్ళం వాడు అంటాడు డబుల్ డబుల్ అనేది అంటాడు ఒక ఒక టిక్కెట్లో రెండు సినిమాలు అబ్బా ఏమి డీలరా నాయన అని పరిగెత్తుకెళ్ళిపోయి అది కొనేసి లోపల కూర్చుంటే నడువు నొప్పి తిండి ఉండదు తెప్పలు ఉండదు కళ్ళు మంట చాలరా ఎప్పటికైనా అవుతుందా ఇది కొని తీరా కొని చూడకుండా వచ్చేయటం అది మన సొప్పద కొని చూద్దామా అంటే చూడలేకపోతున్నాను దాన్ని ఆ రెండో సినిమా ఎక్కడ చూస్తాం విసిగెత్తిపోతుంది అలాగే సఫర్ ఎందుకంటే ఆ లాస్ లాస్ట్ అడ్డొచ్చేస్తాయి లాస్ట్ అంటే నియమాలు ప్రకృతి నియమాలు అడ్డు వచ్చేస్తాయి సో అలాగే ఊరికే ఇలా చెవులకి ఏదో పెట్టేసుకుని అలా మ్యూజిక్ వింటుంటే మైండ్ కూడా బ్రెయిన్ కూడా దెబ్బతింటుంది ఏదో పది నిమిషాలు అరగంట ఎంతో కానీ మ్యూజిక్ ఏం మ్యూజిక్ వింటారు వాట్ మ్యూజ్ యూ డూ మ్యూజిక్ మ్యూజిక్ ఏదో లిమిట్ విత్న్ లిమిట్ దానికి లిమిటే శబ్ద అలాగే రుచులు అలా ఎదురుకుండా పెట్టుకుని ఊరికే తింటుంటే రోగాలు వచ్చేస్తాయి ఏదో డబ్బాలో అలా అరడాలి ఎదురు పెట్టుకుని ఏదో ఈ తర్వాత అది ఆ తర్వాత ఇవి అలా తింటుంటే రోగాలు వచ్చేస్తాయి ఆహార విషయంలో చాలా చక్కటి నియమాన్ని పెట్టుకోవాలి సో ఈ విధంగా అలాగే చర్మానికి కూడా ఊరికే అన్ని రకాల క్రీములు ఇవి వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు ఫెయిర్ అండ్ లవ్లీ అనేది అడ్వర్టైజ్ చేస్తారు ఆ క్రీములు శరీరానికి హాని చేస్తాయి చర్మం బిరుచుగా తయారవుతుంది దానికి ఉండే సాఫ్ట్నెస్ సహజమైన కోమలత్వం పోతుంది దాని ఆ కోమలత్వం రావాలంటే అదేదో కొంత ముద్ద రాష్ట్రం ఫౌండేషన్ వేస్తే కానీ కోమలత్వం రాని దుస్థితి నిర్మాణం అవుతుంది అలాగే ఈ పెర్ఫ్యూమ్స్ ఉంటాయి పెర్ఫ్యూమ్స్ అంత బేకారదే కానీ గేమ్ మరవుతుండదు పెర్ఫ్యూమ్స్ అంటే అన్ని సింథెటిక్ కెమికల్స్ ఎందుకు పనికి రావు అవి లంగ్స్ని పాటి చేస్తాయి పెర్ఫ్యూమ్ అసలు ప్రకృతి సిద్ధమైన భో పరిమళ పరిమళం వర్షం కురిసినప్పుడు నేల ఎన్నో పరిమళం వస్తుంది గాలి వీచినప్పుడు పారిజాతం ఒక్క మించు వస్తే అదో పరిమళం వస్తుంది సహజమైన పరిమళాలు ఉంటాయి చాలా అంతకు మించి మనకు అక్కర్ణయలేరు మీరు కనుక పరిమళ ద్రవ్యాలను అధికంగా వాడితే అనారోగ్యం చేస్తుంది అవసలు వాడమే కూడ సో ఈ విధంగా ఈ భోగ సాధనాలు ఎన్నైతే వాటిని అన్నింటినీ కూడా దూరం పెట్టాలి ఎందుకు దూరం పెట్టాలంటే వాటిలో దోషం ఉన్నది కనుక ఇప్పుడు విభూతి పెట్టుకోరా అంటే సెంటెడ్ విభూతి పెట్టుకుంటాడు ఎందుకంటే విభూతి పెట్టుకునేది అసలే బూడిద బూడిదికి సెంట్ ఎందుకండి ఏమైనా అర్థం ఉందా ఇలాంటి వేషాలు సో పనికిరాడు బూడిదికి సెంట్ అనవసరం విభూతికి సెంటు ఎందుకు దేవ తర్వాత దీంట్లో ఇంకొక విషయం మీకు నేను చెప్తా మీరు పెద్దలు బాగా అనుభవం గలవారు భో భోగాల ప్రసక్తి వచ్చింది కాబట్టి ఓ టాపిక్ ఉంది అది మీకు నేను సమర్పిస్తాను సబ్మిట్ చేస్తాను మీరు ఆలోచించండి దేవుడు పేరుతో భోగాల అంగీకారమా కాదా ఇసిద్ది పాయింట్ ఎందుకంటే ఇప్పుడు లడ్డు నాంతజ్ఞాన్ని తినేస్తే అది మంచిది కాదు వైరాగ్యానికి విరుద్ధమే కానీ అదే లడ్డు దేవుడికి నైవేద్యం పెట్టి తినేస్తే దాంట్లో అది వైరాగ్యానికి అనుకూలం దడిద్ది పాయింట్ ఇది చర్చ చేశారు అలాగే ఇప్పుడు చందనము దేవుడికి సమర్పిస్తాం దేవుడు దేవుడు ఏం చేసుకోండి ఏది పుచ్చుకోడు ఎంత అడ్వాంటేజో చూడండి ఒకడన్నా ఒకడేం చేశాడంటే ఇన్ని నాణ్యాలు వచ్చాయి ఇన్ని నాణ్యాలు ఉన్నాయి ఒక సర్కిల్ తీసాడు గీసి ఈ నాణ్యాలన్నిహాల పైకి విసిరాడు విసిరి కింద పడిన దాంట్లో ఆ సర్కిల్లో పడిన నాణ్యాలు నావి సర్కిల్కి బయటపడినవి నావి కాదు అవి దేవుడివి దేవుడివి అంటే దేవుడికి సమర్పించేస్తాను నా సర్కిల్లో పడినవి మాత్రం నావి అని ఆ సర్కిల్లో నాణ్యాలు తీసుకున్నాడు చుట్టూ ఉన్న నాణ్యాలన్నీ తీసుకెళ్ళి దేవుడిని సమర్పించచ్చాడు ఇంకొకడు ఇంకొకడు వినియోగించినవాడు వీడేమన్నాడంటే దేవుడు పైన ఉంటాడు కనుక నేను నాణ్యాల పైకి విసురుతాను పైన సిగిలిపోయినవి దేవుడివి కిందకు నావి అని వీడు అన్నాడు ఇది చాలా తెలివితేటలుగా ఉన్నా చూడండి పైన మిగిలిపోయినవి దేవుడివి తిన్నకు వచ్చినవి నావి అన్ని విడివి అయ్యాయి దేవుడితో మీరు దేవుడికి లడ్డూలు నైవేద్యం పెడితే అన్ని లడ్డూలు మీరే కూర్చుని బొక్కాలి దేవుడు కూర్చుని తిండబడినా వడలు నైవేద్యం పెట్టారనుకోండి వడలే హనుమంతుడు వడలు తింటాడు మీరే తినాలి ఆ వడలన్నే చాలా హెవీగా ఆయిలీగా ఉంటాను అవన్నీ కూడా వీరే పుచ్చుకోవాలి మొన్నడు పొద్దున్నదాకా ఉండవు కూడా అదే రోజు కంప్లీట్ చూసేయాలి నేను చేస్తారో నాకు తెలియదు కానీ ఆ వేళ ఫినిష్ చేసేది ఇక్కడ ఇది టాపిక్ టాపిక్ ఏంటే భోగాలు మన కోసం మనం భోగాలు తీసుకుంటే తప్పు దేవుడికి సమర్పించిన భోగాలు మనం తీసుకోవచ్చు అని ఒక వాదం ఇందు మహాత్మును నేను కొంత పరిశీలన చేశాను మహాత్ములు ఏం చెప్పారు చూడండి ఈశ్వరుణ్ణి నిష్కామ భక్తితో ఆరాధించాలి ఆరాధించే సందర్భంలో అతి సహజంగా ఏదో ప్రసాదం అని పుష్పం సమర్పయామీ కొంత ఇంద్రియ భోగాలు అనుకోని విధంగా లభించాయి అనుకోండి ఏదో ధూపం సమర్పించినప్పుడు కొంత ముక్కుకి పది మొలం తగిలింది పుష్పం సమర్పించినప్పుడు కంటికి భోగా అందంగా కనపడింది అంతే కదా భోగాలు ఉంటాను అలాగ అతి సహజంగా లభించినవి ఏమైనా ఉంటే తప్పే ప్రసాదం అని పిసరం ప్రసాదం పిసర ఇప్పుడు ఇలాగ ఈ కొత్త డెవలప్మెంట్ ఇది ఇంత లడ్డూ ప్రసాదం ఏంటండి ఓ ముక్క ఓకే సార్ ఇంత లడ్డూ ప్రసాదాన్ని వంద మంది తినచ్చు అలా ఉండేది ప్రసాదం ఉంటే సో అలాగే అదైనా కొంత ప్రసాదం దేవుడికి నైవేద్యం పెట్టేప్పుడు అది నోట్లో వేసుకుంటే ఆ ప్రసాదంలో జీడిపప్పు పలుకు వస్తే ఇప్పుడు దాన్నేమి నష్టమైనది అలా సహజంగా ఉండేది ఉండొచ్చు కానీ దేవుడు పేరుతో భోగాలను అనుభవించడం కూడా తప్పే అని మహాత్ములు యొక్క కన్సిడర్డ్ ఒపీనియన్ కాబట్టి కొన్ని కొన్ని ఆరాధనా పద్ధతులలో దేవుడి పేరుతో భోగాలను శుభ్రంగా అనుభవిస్తారు శ్రీకృష్ణుడికి నైవేద్యం పెట్టారు ఒకసారి నేనక్కడో భాగవతం చెప్పినప్పుడు ఇరవై యొక్క స్వీట్లు నైవేద్యం పెట్టారు శ్రీకృష్ణుడికి ఆ స్వీట్లన్నీ శ్రీకృష్ణుడు పోనీ కనీసం వారు అడగనైనా ఆయన పుచ్చుకుంటే మన పని కొంత తగ్గుతుంది ఆయన ఒక్కడు కూడా తీసుకోడు మొత్తం ఇరవై ఒక్క స్వీట్లు మనమే పుచ్చుకోవాలి ఇరవై ఒక్క స్వీట్లు పుచ్చుకున్నాక ఇంక వాడు ఎందుకని పనికి కాబట్టి భోగములు ఇహలోకం కానీ పరలోకం కానీ ఇహలోకంలో కూడా కేవలం సంసారానికి చెందినవి కానీ లేకపోతే వయా ఈశ్వరుడు ఈశ్వరు వయా ఈశ్వర ఈశ్వరుని అడ్డు పెట్టుకుని అనుభవించడం కానీ అన్ని విధాలా తప్పే వాటి ఎందు దోషముంటుంది ఇప్పుడు తిరుపతి ప్రసాదం ఒకసారి నోట్లో వేసుకుంటే పర్వాలేదు కానీ ఆ లడ్డు అంతా తినేసి నాకేమో క్యాలరీలు రాకూడదు నాకేమో ఫ్యాట్ రాకూడదు అంటే ఇలా కుదురుతుంది అది సుదర్ తర్వాత కొంతమంది దాంట్లో మీనింగ్లెస్ సెంటిమెంట్ను చూపించడానికి ప్రయత్నిస్తారు డైబెటీస్ ఉందనుకోండి వాడి చేతిలో ఇంత లడ్డు మొక్క పెడతారు నాకు డయాబెటీస్ ఉందండి నాకు షుగర్ ఉందండి పర్వాలేదు వాడి ప్రసాదం తిను అంటే వాడు సపోజ్ ప్రసాదం కూడా షుగరే కదాయా అంటే ప్రసాదం వల్ల ఏమీ అవ్వదు అలా నాకు తప్పు చెంపలు వేసుకుని తినేసేది అని అంటారు ఈ రకమైన సెంటిమెంట్ ప్రవేశపెట్టి యూఆర్ మేకింగ్ ఎ మిస్టేక్ తప్పది నేచురల్ లాస్ ఏవైతే ఉంటాయో నేచర్స్ లాస్ అవన్నీ ఈశ్వరుడు సృష్టించినవే కాబట్టి నేచర్స్ లా ప్రకారం వీడి బాడీలో ఇన్సులిన్ తక్కువ ఉంటే ఆ తిన్నది లడ్డు తిరుపతి ప్రసాదం కూడా హాని కలిగిస్తుంది నవ్ నవ్ వాట్ తిరుపతి ప్రసాదం అయినా హాని చేస్తుంది నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే షుగర్ ఉన్నప్పుడు లడ్డు తినడం చెడ్డది అనేది ఆ వెంకటేశ్వర స్వామి పెట్టిన నియమం అది ఆయన ఆయన సృష్టించిన మీరు నేను పెట్టాము ప్రకృతి నియమం కాబట్టి భోగముల ఎడవ ఇంతటి దో ఇప్పుడు నేను ఇంతసేపు ఎందుకు చెప్పానంటే ఆ దోష దర్శనం కోసం చెప్పాను మీరు దేవుడి పేరు చెప్పో పరలోకం పేరు చెప్పో భోగాల్ని అలాగా ఎస్కేప్ రూట్లు ఏదైనా క్రియేట్ చేస్తారేమో ఈ వేషాలు ఏం కుదరవు భోగము అంటే దోషమే దోష దర్శ మరి ఇంక దేనికంటే బతకడం అంటే దేనికి బతకడం జ్ఞానం కోసం ఆత్మసాక్షాత్కారం కోసం బతకాలి మనిషి బతుకంటే అది అది వేరే మరి ఇంక భోజనం చేయడం ఎందుకంటే దేహధారణం కోసం దేహాన్ని నిలబెట్టడం కోసమే భోజనం సో శరీర యాత్ర తప్ప ఇంకా వేరే భోజనానికి ప్రయోజనం లేదు భోజనంలో మజ అంటే భో ఆనంద భోగాన్ని మీరు ఎప్పుడైతే స్వీకరించటం ప్రారంభిస్తారో భోగే రోగ భయం భోగంలో రోగము యొక్క భయము దాగి ఉంటుంది ఒక రకంగా చూస్తే అంతలా దాగి ఉండదు కూడా తెలుస్తూనే ఉంటుంది కూడా సో దీని మీద భర్తృహరి సుభాషితం ఉంది సర్వం వస్తు భయాన్వితం భువి రుణాం వైరాగ్యమేవా భయం ఈ లోకంలో మానవులకి సకల భోగ వస్తువులు కూడా భయ భయ హేతువులే భయాన్ని కలిగించేవే భయం అంటే దుఃఖాన్ని కలిగిస్తాయి అని అభిప్రాయం మరి భయం లేనిది ఏదైనా ఉందా అభయం నీకు వైరాగ్యాన్ని కలిగి ఉంటే నీకు భయం అంటే ఏమిటో తెలియదు అభయస్థానంలోకి వెళ్ళిపోతారు వైరాగ్యం చాలా గొప్పది భోగాలు భోగాలలో మానవుడు చాలా కాషస్గా ఉండాల్సి ఉంటుంది అది ప్రధానమైనటువంటి బోధ కనుక ఆ దోషదర్శనం అన్నది దాని దాని ట్రిక్ వైరాగ్యాన్ని పొందే ఉపాయం ఏమిటంటే వైరాగ్యం అలా వచ్చేసేది వైరాగ్యాన్ని మనం ఇంకల్కేట్ చేసుకోవాలి దాన్ని మనం క్రోధి చేసుకోవాలి డెవలప్ చేసుకోవాలి దానింతట అది అలా వచ్చేది దానంతటే రాగాలు వస్తాయి తప్ప వైరాగ్యం రాదు వైరాగ్యానికి కొన్ని ఉపాయములు అంటే ఒకటి ఆల్రెడీ చెప్పాను దోషదర్శనము ఉన్నది రెండవ ఉపాయం ఏమిటంటే ఈ భోగములన్నీ కూడా నిరంతరము మారి పరివర్తనశీలములే తప్ప ఏది స్థిరమైంది కాదు ఇప్పుడు మీరు ఎండం దృష్టాంతంగా చెప్తాం మిగతావన్నీ దానికి తగ్గట్టుగా వాళ్ళకి వాళ్ళు వర్కౌట్ చేసుకోవాలి సపోజ్ భోజనమే ఉందనుకోండి ఎందుకంటే మనుషులు మానవ సమాజం ఎలా తయారైందంటే భోజనం మీద మేజర్ అటెంక్షన్ అలా తయారైపోయింది సమాజం భోజనం ఈజ్ ద మేజర్ యాక్టివిటీ కింద తయారైంది అందుకోసం చెప్పాల్సి వస్తుంది అంచేతనే మీకు హోటల్స్ చాలా పెరిగిపోతాయి హోటల్స్తో పాటుగా హాస్పిటల్స్ కూడా పెరిగిపోతాయి హెచ్ను పెడతాడు బోర్డు ఈ దేశంలో బోర్డు పెట్టరు కానీ పెట్టి చోట పెడతాడు హెచ్ను పెడతాడు హెచ్ అంటే నియర్ బై హాస్పిటల్ ఉంది అని అర్థం హెచ్ అంటే ఏమండి అలాగే హోటల్ కూడా అలాంటి బోర్డే నియర్ బై వెరీ క్లోజ్ బై హోటల్ ఉంది అని ఈ రెండు కనపడతాయి రోడ్డప్పుడు వెళ్తూ ఉంటాయి రెండూ కనపడతాయి సో ఆ రెండు కలిసి ఉన్నాయంటే అర్థమైతే పరస్పరము పోషకములు అని తెలియట్లేదా ఎనీవే సో ది పాయింట్ ఈజ్ దోషదర్శనము సో ఈ ఈ భోగములు ఏవైతే ఉన్నాయో ఈ పరివర్తనశీలములు అవి మారిపోతూ ఉంటాయి రా మారిపోతూ ఉంటాయి ఇప్పుడు మీరు ఓ కోక్ డబ్బాయో లేకపోతే సీసాయో కొన్ని తాగారు అనుకోండి ఎంతసేపు తాగుతారు కోక్ ఎంతసేపు తరు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయిపోతుంది అలా పెట్టుకు వేడెక్కిపోతుంది చల్లగా ఉండగానే తాగాలి వేడెక్కితే కుంకుడుకాయ రసల్లాగా ఉంటుంది అదే రుచిగా ఏమి ఉండదు చల్లగా ఉన్న కూడా తాగాలి దాన్ని కాబట్టి తగటక విత్న్ త్రీ ఫోర్ మినిట్స్ ఆ సీసాన్ని ఫినిష్ చేస్తారు తర్వాత ఒకసారి దాన్ని తాగడం ప్రారంభించిన తర్వాత ఆ టేస్ట్ ఆ కార్బొనేటెడ్ ఆ కార్బన్ డైఆక్సైడ్ అదంతా కూడా చాలా ఎట్రాక్టివ్గా ఉంటుంది ఆ సిస్టమ్ ఎన్ని ఆకర్షిస్తూ ఉంటుంది కాబట్టి క్విక్గా ఫినిష్ చేసేస్తా అయిపోతుంది సో మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు అయ్యేప్పటికీ సీసా ఖతం కానీ దేహంలోకి టూ హండ్రెడ్ క్యాలరీస్ ఆర్ ప్రవేశిస్తాయి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దాని దాని ఒక కౌంట్ ఒక లెక్క కోసం చెప్తున్నా ఇక్కడ నుంచి మీరు సికింద్రాబాద్ వెళ్ళి నడిచి వెళ్ళొస్తే హండ్రెడ్ క్యాలరీస్ ఖర్చు అవుతుంది అంటే దాన్ని బట్టి ఒక ఖోఖో రెండు నిమిషాల్లోనో ఐదు నిమిషాల్లోనో తాగిన ఆ క్యాలరీలు ఖర్చు అవ్వాలంటే మీరు సికింద్రాబాద్ నడిచి వెళ్ళొస్తే సరిపడదు సికింద్రాబాద్ నడిచి వెళ్ళి మళ్ళీ ముర్షీదాబాదు కూడా నడిచి వెళ్ళి అక్కడికి అకౌంట్ సెటిల్ అవుతుంది మీరు అంత పని చేస్తారా చేరు ఇక్కడే కూర్చుని ఉంటారు సోఫాల్లోనో అక్కడ కూర్చుని అక్కడే వెళ్లాడుతూ ఉంటారు మరి ఏమవుతాయి ఈ క్యాలరీలన్నీ ఏమవుతాయి రోగం వస్తుంది ఆ విధంగా కాబట్టి భోగం అన్నది అది స్థిరంగా ఉండదు అలాగా మెరుపులాగా మెరిసిపోతుంది ఈ కోక్కే దృష్టాంతం అలా తాగి తాగే మంచి బాగుంది అనుకు అయిపోయింది అంతే అదే స్థిరంగా పెర్సిస్టెంట్గా కన్సిస్టెంట్గా మనకు ఆ ఆనందాన్ని ఆ సుఖాన్ని ఇస్తుందా ఇవ్వదు అలాగే బాగుందేది అనుకున్న లోపల మేము మీకేం మిగలేదు అయిపోయింది భోగం అయిపోయింది బరువు మిగిలింది అలా ఉంటుంది కాబట్టి అవి చేంజ్ఫుల్ పరివర్తనశీలములు పరివర్తన లేనిది ఆత్మతత్వం ఒక్కటే ఆ శాశ్వతమైన ఆత్మతత్వాన్ని నేను ఆకాంక్షించి వాడుగా ఉండాలి కానీ భోగాల వెనుక పరుగులు తీసివాడిగా నేను ఉండకూడదు భోగాలు ఏవో సహజంగా భోగాలు ఏవో ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది కొద్ది రోజుల తర్వాత వర్షం పడుతుంది వర్షం పడితే అబ్బా ఎంత హాయిగా ఉందండి చల్లగా ఎంత సుఖంగా ఉందని అనిపిస్తుంది అదో భోగం ఆ భోగం అది సహజంగా వస్తుంది అలా సహజ సిద్ధములైన భోగాలు ఏవో ఉండనే ఉంటాయి అంతేగాని మనం పని కట్టుకుని వాటి వెంట పరిగెత్తితే భోగాల వెంట చాలా హాని కలదు కాబట్టి ఈ ఈ సత్యాన్ని ఆ ఆత్మతత్వాన్ని మరిచిపోకుండా మన లక్ష్యం అది ఈ భోగాలు వెనక పరిగెత్తడం మన లక్ష్యం కాదు ఈ భోగములు దుష్టములు అంటే దోషయుక్తములు అని గుర్తు చేసుకుంటే ఆ స్మృతిని బట్టి ఆ స్మరణాన్ని బట్టి వైరాగ్యం నిర్మాణం అవుతుంది తర్వాత మీరు భోగ ఈ భోగంగా కావాలి అనే కామనల నుండియే సకల దోషములు పుడతాయి ఎవడైనా పాపం చేస్తే ఎందుకు చేశాడు భోగమునందుండే వాంఛ చేతను పాపాన్ని ఆచరించాడు కాబట్టి లోకంలో ప్రతి మానవుడు చేసేటువంటి సకల పాపముల ఆచరణ చిన్న పెద్ద ఎటువంటి పాపమైన ఆచరణ అయినా సరే కేవలము భోగవాంఛ్యల నుండే పుట్టింది ఈ ఆచరణ కామనల నుండే పుడుతుంది పాపాచరణ కాబట్టి ఈ పాపాచరణ అనేది దీనిలో భాగంగా ఉంది గనక దీనికి మనం దూరంగా ఉండాలి భోగాలకు దూరంగా ఉండి అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది భోగములను స్వీకరించిన మనస్సులో రుజోగుణం పెరిపోయి అల్లకల్లోలంగా ఉంటుంది భోగములను దూరంగా పెట్టే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతియే ఆనందము ఈ భోగములలో ఈ పాపాచరణ రూపమైన దోషము కూడా గలదు అని కనక స్పష్టంగా దర్శిస్తూ ఉన్నట్లయితే దోషదర్శనాన్నే కొంచెం నేను ఈతోటి డెవలప్ చేసుకొస్తున్నాను ఆ విధంగా పాపాచరణమునకు మూలము భోగతృష్ణ అనే సత్యాన్ని అది కనుక బాగా స్మరణ పెట్టుకుంటే వైరాగ్యం మనకి వస్తుంది ఓ మహాత్మను చెప్తూ ఉండేవారు వైరాగ్యం దానంతది రాదయో ఆత్మ స్వతసిద్ధం వైరాగ్యం స్వతసిద్ధం కాదు ఆ వైరాగ్యం నువ్వు ఇన్కల్కేట్ చేసుకోవాల్సిందే